కీర్తన సంఖ్య ఇరవై ఇట్టి ముద్దులాడి బాలుడవాడు వాని బట్టి తెచ్చి పొట్ట నిండ పాలుబోయరే మిడై పారి తెంచి కాగడి పెన్నలలోన చేమ పూవు కడియాల చేయి పెట్టి చీమ కుట్టెనని తన చెక్కి టక్కనీ రుజార వేమరు వాపోయేవాని వెడ్డు వెట్టరే ముచ్చువలె వచ్చి తన ముంగరువుల చేయి తచ్చడి పెరుగులోన తగబెట్టి నొచ్చనని చేయిదీసి నూర నెల్ల జొల్లుగార వచ్చలి వాపోవువా అని ఎప్పుడు వచ్చనో మా ఇల్లు చొచ్చి పెట్టెలోని చెప్పరాని ఉంగరాల చేయి పెట్టి అప్పడైన వెంకటాద్రి అసవాలకుడుగాన తప్పకుండా పెట్టే వాణి